అలా వది జల జన్ తర్న్ లీముతీన్ వ జల జన్ మహాబన్ లిమీన్ వలాత వసలా అషరఫుఖల్క వల అజమాయి అమ్మబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు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 హుస్నా ముందు ఎవరి గురించైతే మేలు మా వద్ద ఖరారై ఉందో వారు నరకం నుండి దూరముంచబడతారు వారు ఆ నరకం యొక్క సవ్వడి కూడా వినరు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 ఓ నాదాసులారాహు అలై కుముల్యౌమలూన్ ఈరోజు మీకు ఎలాంటి భయం లేదు ఎలాంటి వ్యాకులతకు మీరు గురి అయ్యే అవసరమే లేదు వారెవరు వారి గుణాలేంటి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 గల్లీ నుండి ఢిల్లీ వరకు గ్రామం నుండి మొత్తం దేశం వరకు ఏ ఏ లో ఎవరు నాయకత్వం వహిస్తూ ఉన్నారో ఎవరు తమ నాయకత్వంలో ఉన్నవారి పట్ల న్యాయం వహిస్తారో వారికి కూడా ఆరోజు నీడ లభిస్తుంది రెండవ రకమైన వారుషాబున్ నషాఫి ఐబాదతి నషాఫి ఐబాదతిరబ్బి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 మరి హోదా అంతస్తులు గల ఒక స్త్రీ అతణ్ణి చెడు వైపునకు ఆహ్వానిస్తే ఫల్ అతనంటాడు ఇన్ని అహాఫుల్లా నేను కేవలం అల్లాతో భయపడతాను ఇలాంటి చెడుకు నేను సమీపించను లాహో గమనించారా అల్లా యొక్క భయం ఆరో రకం వరజలుంత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 వాటి నుండి బయటికి తీసే ప్రయత్నం చేస్తారు సహీ ముస్లిం షరీఫ్లో ఈ భావం ఉంది కానీ ఇప్పుడు నేను చదివే హదీఫ్ సునన్ అబిదావుద్లోనిది సునన్ అబిదావుద్ హదీఫ్ నంబర్ నలభై తొమ్మిది నలభై ఆరు ప్రవక్త సల్లాహీస్ తెలిపారు మన్ నఫసన్యా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 కలిగిస్తాడో అల్లా అతనికి ఇహ పరలోకాల్లో సులభతరాలు కలుగజేస్తాడు సతరా ముస్లిమన్ సతరల్లాహు అలి హిఫిద్నియరా మరెవరైతే ఒక ముస్లిం లోపాలని కప్పిపుచ్చుతాడో అల్లా ఇహ లోకంలో పరలోకంలో అతన్ని కప్పిపుచ్చుతాడు మరొక హరీఫ్లో ఉంది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 అల్లా ఇహ పరలోకాల్లో ఇతనికి సహాయం చేస్తాడు దగ్గర ఉన్నప్పుడైతే కనీసం చేయకుంటే ఎలా అని మనసులో వస్తుంది సహాయం చేస్తాము కానీ ఇక్కడ ఇహ దీశలో దూరం ఉండి అతను చూడకుండా అతనికి ఎలాంటి సహాయం అవసరం ఉందో మనం చెప్పకుండా అతనికి సహాయం చేసేసాము అల్లా అలాంటి వ్యక్తికి ఇహపరలోకాల్లో సహాయాలు చేస్తాడు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 వకిల్తయీయూ నీ హుక్మిం వీహిం వ మావలు నిశ్చయంగా న్యాయం చేసేవారు ఎవరైతే ప్రజల మధ్య ఏదైనా తీర్పు చేస్తున్న సందర్భంలో తీర్పులో న్యాయం చేసేవారు వారి కుటుంబంలో ఇంటి వారిలో అందరి పట్ల న్యాయం చేసేవారు మరి ఎవరైతే నాయకులుగా ఉండి జడ్జిలుగా ఉండి న్యాయవ్యాధిగా ఉండి ఎక్కడ ఏ బాధ్యత ఉందో తన బాధ్యతలో ఉన్నవారి పట్ల న్యాయం చేస్తారో ఇలాంటివారు ప్రళయ దినానా కరుణామయుడైన అల్లా యొక్క కుడివైపున నూర్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 ప్రతీకారం తీర్చుకోకుండా వారిని క్షమిస్తారో అలాంటి వారు కూడా ప్రళయ దినాన ప్రజలందరి ముంగటి నుండి అల్లహరబ్బుల్ ఆలమీన్ పిలిచి ఆహ్వానించి ఇహలోకంలో నీవు నా తృప్తి కొరకు నా సంతోషాన్ని పొందడానికి మాత్రమే నీ కోపాన్ని దిగమింగావు ఈరోజు నీకు ఇష్టమైన హూరే ఐన్ స్వర్గ కన్యల్లో ఇష్టమున్న వారిని ఎన్నుకోండి అని అంటాడు ఇంకా వుధు చేయడం నమాజ్ చేయడం ఇది కూడా చాలా గొప్ప విషయం ఎవరైతే రోజు ఐదు సార్లు నమాజ్ పాటిస్తూ ఉంటారో తప్పకుండా వుధు చేయాల్సింది ఎవరైతే వుధు సంపూర్ణంగా చేస్తారో వారి యొక్క వధు అవయవాలు ప్రళయదినాన మెరుస్తూ ఉంటాయి వారిని ఆ రకంగా పిలువడం జరుగుతుంది ఇంకా ఇలాంటి ఎన్నో సత్కార్యాల గురించి మనం తెలుసుకుంటూ ఉండాలి